ప్రకృతే పరిణామ అభావే ప్రకృతి హేతుఫల రూపములుగా అనగా కార్యకరణ సుఖదుఖముల రూపముగా పరిణమించి ఉండకపోతే చేతనుడైన పురుషుడు లేకుంటే పురుషస్య పురుషస్య చేతనస్య అసతి తదుపలబ్ధుత్వే ఈ చేతనుడైన పురుషుడు ఏం చేస్తూ ఉంటాడు తత్ అంటే ఆ హేతుఫల రూపమైన ప్రకృతి పరిణామమును తెలుసుకుంటూ ఉంటాడు తద్ ఉపలబ్ధృత్వే ప్రకృతి యొక్క హేతుఫల రూపమైన పరిణామమును తెలుసుకుంటూ ఉండే అంటే ప్రకాశింపజేస్తూ ఉండే తెలియడము అంటే ప్రకాశింపజేయడమే అలా తెలుసుకుంటూ ఉండే చేతన పురుషుడు లేకుంటే సంసారం ఎక్కడదండి సంసారం ఉండదు సంసారం ఉండాలంటే ప్రకృతి పరిణామము ఉండాలి ఆ ప్రకృతి పరిణామ రూపంగా లభిస్తూ ఉండేటువంటి సుఖ దుఃఖములను తెలుసుకునే అచ్యాతన పురుషుడు ఉండాలి రెండూ ఉంటే సంసారున కార్యకరణూపేణా హేతుఫలాత్మనా పరిణతయా ప్రకృత భోగ్యయా పురుషస్ తద్విపరీత్య భోక్తృత్వ అవిద్యారూప సంయోగ సత్ తార సీ కాబట్టి ఇటు ప్రకృతి లేకున్నా అటు పురుషుడు లేకున్నా సంసారం ఎక్కడిది అంటే సంసారం ఉండదు మరి సంసారం ఎలా ఉంది ఎందుకుంది అంటే ఇటు ప్రకృతి ఉన్నది పురుషుడు ఉన్నది పునః ఎప్పుడైతే ప్రకృత్యా ప్రకృతితో ఈ ప్రకృతి ఏమిటిది కార్యకరణ రూపేణ హేతు ఫలాత్మన పరిణతయా ఈ ప్రకృతి పరిణామాన్ని చెందుతూ ఉంటుంది ఆ పరిణామాన్ని చెందడంలో ఒకవైపు హేతు అంటే కార్యకరణములుగా పరిణమించింది ఇంకోవైపు ఫలము అంటే సుఖ దుఃఖములుగా పరిణమించింది అన్ను ప్రకృతే ఇప్పుడు సినిమా తీరమే కదా హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు హీరో రూపంగా ఆ హీరో అన్నది ఎక్కడి నుంచి వచ్చిందండి ఫిలిం నుంచి వచ్చింది హీరోయిన్ ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ ఫిలిం నుంచే వచ్చింది హీరో ఉండాడు కాబట్టే హీరోయిన్ ఉంటాడు హీరోయిన్ ఉంటుంది హీరోయిన్ ఉండబట్టే హీరో ఉంటాడు కదా పరస్పరం సాపేక్షంగా ఉంటారు హీరో లేకుండా హీరోయిన్ ఉండదు ఆ పరస్పర సాపేక్షముగా ఎదురు బొదురు ఉండి ఉన్న ఎదురు బొదురు ఉన్న ఈ ప్ర ఈ హీరో హీరోయిన్లు ఇద్దరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఆ ఫిల్మ్ నుంచే వచ్చారు అలాగే ఇక్కడ ఉండి నేను ఈ సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అనుకునే ఈ కార్యకరణములు ప్రకృతి నుంచే వచ్చాయి ఎదురకుండా ఉండి భోగ్యములుగా ఉండి సుఖదుఖములను సుఖదుఖముల రూపంగా మనకు అనుభవానికి వచ్చేటువంటి శబ్దస్ప్రతాదులు కూడా ఆ ప్రకృతి నుంచే వచ్చాయి హేతువు ప్రకృతి నుంచే వచ్చింది ఫలము ప్రకృతి నుంచే వచ్చింది అంటే అర్థం ఏంటో తెలిసిన మనము హేతుఫలముల చక్రంలో చిక్కుకొని ఉన్నాము అంటే అర్థం ఏంటో తెలుసిన హేతుఫలములు రెండు కూడా ప్రకృతి నుంచి వచ్చాయి కనుక ప్రకృతి యొక్క బంధంలో మనం ఉన్నాము అంటే అర్థం ఏంటో తెలుసిన ప్రకృతి అన్నా హేతుఫలములు ఉన్నా కాల ప్రవాహాంతర్గతములై ఉంటాయి కనుక మనము కాల ప్రవాహం యొక్క బంధంలో ఉన్నాము అవునండి అటువంటి ప్రకృతి ఆ ప్రకృతియే భోగ్యముగా మన ముందు ఉన్నది ప్రకృతియే భోగ్యం ఇప్పుడు భోగ్యం అంటే ఏమవుతుందో తెలుసునండి లడ్డూ భోగ్యము ఏమండి ఈ లడ్డూ నాలుగు మీద పెట్టుకుంటారు జిషేంద్రియము భోగ్యమవుతుంది ఆ జిషేంద్రియము యొక్క రసాన్ని ఆ రుచిని మనస్సు తెలుసుకుంటుంది సుఖాకార వృత్తి కలుగుతుంది ఆ మనస్సు యొక్క సుఖాకార వృత్తి భోగ్యమవుతూ ఉంటుంది అలాగా భోక్త భోగ్యము భోగ్యము భోక్త హేతువు ఫలము ఫలము హేతువు ఆ రకంగా అంత ప్రకృతియే ఇలాగ తయారై ఉన్నది ఆ ప్రకృతితో ఈ పురుషుడు జతగట్టుతాడు పురుషస్య పురుషస్య తద్విపరీత్య పురుషుడు ప్రకృతికి పూర్తి ఆపోజిట్ ఏమిటి ఆపోజిట్ ప్రకృతి ఎప్పుడూ పరిణమిస్తూనే మార్పు చెందుతూనే ఉంటుంది దానికి విపరీతముగా పురుషుడు ఏనాడు ఎట్టి మార్పు లేకుండా ఉండిపోతాడు అది పురుషుని యొక్క లక్షణం ఇప్పుడు ఫిలింకి ప్రాజెక్టర్ లైట్కి తేడా ఏమిటి ఫిలిం మారిపోతూ ఉంటుంది ఒక సినిమాలోనే ఒక ఫిలిమే దాని లోపల ఒక ఫ్రేమ్ నుంచి ఇంకో ఫ్రేమ్ ఇది మారిపోతూ ఉంటుంది ఓ పది రోజులు అయ్యేప్పటికీ సినిమా బాగులేదు అనుకోండి ఇది పోతుంది ఇంకో సినిమా వస్తుంది కాబట్టి సినిమాలు మారిపోతూ ఉంటాయి ఒకే సినిమాలో దృశ్యాలు మారిపోతూ ఉంటాయి అది ప్రకృతి యొక్క లక్షణం సరే ప్రకాశం ఉన్నదే లైట్ అది అది ఎప్పటికీ మారదు అది అలా స్థిరంగా ఉండిపోతుంది కాబట్టి పురుషుడు కూటస్థుడు అంటే ఎటువంటి మార్పు తత్వము పురుషుడు కాబట్టి ఈ పురుషుణ్ణి తద్విపరీత్య పురుషస్య సో ఈ పురుషుడు ఏం చేస్తున్నాడు భోగ్యమైన ప్రకృతితో భోక్తగా జతగడుతున్నాడు భోగ్యమును ప్రకాశింపజేసి ఆగిపోతే బాగానే ఉంటుంది కాకుండగా ఏం చేస్తున్నాడు భోగ్యమైన ప్రకృతితో భోగ్యమును ప్రకాశింపజేస్తూ ఉండే అంటే తెలుసుకుంటూ ఉండే పురుషుడు కలయికను పెట్టుకున్నాడు సంయోగము భోగ్యయ ప్రకృత్య పురుషస్య సంయోగ ఇది సంయోగమే ఏమంటే పురుషుడు జీవుడు ప్రకృతితో సంయోగం పెట్టుకోవాలా లేకపోతే పరమేశ్వరుడితో సంయోగం పెట్టుకోవాలా పరమేశ్వరుడితో పెట్టుకోవాలి అది తెలివిటేటలు అనిపించుకుంటాయి కానీ అజ్ఞానం చేత అవిద్యారూప సంయోగ అవిద్య వీడు ఈ అవిద్యలో చిక్కుకొని ఉన్నాడు కనుక వెళ్ళి ప్రకృతితో సంయోగమును పెట్టుకుంటాడు ఇది ఏదో ఫిలాసాఫికల్ డిస్కోర్స్ లాగా ఉంటుంది ఉందని మీరు అనుకోవద్దు ఫిలసాఫికల్ డిస్కోర్సే దాంట్లో సందేహం ఏం లేదు కానీ జీవితం యొక్క విశ్లేషణ చాలా లోతైన విశ్లేషణ ఏమండి నేను మాట్లాడుతా మనం ఏం చేస్తాం మనం ఇగో ఇది నా ఇల్లు అని మీరు సంబంధం పెట్టి సంయోగం పెట్టుకున్నారా లేదా ఇది నా డబ్బు అని సంయోగం పెట్టుకున్నారా లేదా మీరు చెప్పండి నాది అని నేను దేనైనా అనాలి ఏదైతే నాతో శాశ్వతంగా ఉంటుందో లేక ఇంతకు ముందు నుంచి శాశ్వతంగా ఉండిందో భవిష్యత్తులో కూడా నాతో ఏది శాశ్వతంగా ఉండబోతోందో దానిని నాది అనాలి ఏమండి ఇంతకు ముందు అది నాతో ఎప్పుడూ లేదు ఈ వచ్చింది భవిష్యత్తులో నా చేతిలోంచి జారిపోతుంది అటువంటి దానిని నాది అనే సంయోగం పెట్టుకోబట్టే కదా మనం సంసార దుఃఖాన్ని అనుభవిస్తున్నాం ఇంకో కథ చెప్తారు పది మంది కలిసి గురువుగారు తొమ్మడుగురు శిష్యులు తొమ్మడుగురు ఎనమండుగురు శిష్యులు ఐదారు శిష్యులు కలిసి బదరీనాథ యాత్రకి వెళ్తున్నారు పాత రోజుల్లో బదరీనాథ యాత్ర వెళ్తున్నారు అంటే బదరీ విశాల్ని పరమేశ్వరుడు ఆయన్ని దర్శిద్దామని వెళ్తున్నారు కథ సింబాలిక్ స్టోరీ అండి కథ వెళ్తుంటే వీళ్ళలో ఒకడికి నడిచి వెళ్తున్నాను వీళ్ళలో ఒకడికి బంగారపు నాణ్యం దొరికింది ఈ కథ చెప్పానండి నేను సింబాలిక్ ఆ యాత్ర ఏమిటంటే జీవనయాత్ర వీళ్ళందరూ కూడా జీవనయాత్ర చేసే బటసారులు జీవితం అనే యాత్రలో పాంఠులు వస్తూ సో ఒకడికి ఒక శిష్యుడికి బంగారపు నాణ్యూ దొరికింది ఈ బంగారు మొహరి దీని విలువ ఎంత అని వాళ్ళలో వాళ్ళు చర్చ చేసుకున్నారు ఇది పదివేల రూపాయలు ఉంటుంది అని నిర్ధారణ చేసుకున్నారు గురువుగారు కూడా చెప్పారు ఎవరి వాడికి పదివేల రూపాయలు ఖరీదైనటువంటి మొహరి దొరికింది అని అంటే సరే సంతోషం మంచిది సరే వెళ్ళి వెళ్ళి వెళ్ళి కొంత దూరం వెళ్ళేప్పుడు ఒక టౌన్ వచ్చింది ఆ టౌన్ దాటి బద్రీ విశాల దగ్గరికి వెళ్ళాలి ఆ టౌన్లో వీళ్ళు ఎక్కడో మకాన్ చేసి రాత్రి వండుకు దిని పడుకుని మొన్నడు బయలుదేరికి వెళ్ళాలి ఈ వంట అది అవుతుంటే వీడు చేసి ఈ శిష్యుల్లో ఇద్దరు ముగ్గురు కలిసి అక్కడ ఉండే కంసాని దగ్గరికి వెళ్ళి ఈ మొహిరీ ఇచ్చి దీనికి డబ్బు అడిగారు అడిగితే ఆయన మొహిరీని పరీక్ష చేసి వీళ్ళ మొహాన్ని వేసుకొట్టాడు అది సత్తు సత్తు మొహ సత్తు సత్తు అంటే అదేం బంగారం కాదు ఒక్కే బంగారంలా కనపడింది తప్ప బంగారం కాదు వీళ్ళు మహాన్ బుద్ధి ఫోన్ అవుతారు అన్నాడు అసలు మాట్లాడద్దు అన్నాడు వీళ్ళు ఏదో అడగబోయారు అడగ మాట్లాడద్దు వెళ్ళిపోండి ఎందుకంటే టైం వేస్ట్ ఎందుకంటే అది బంగారం కాదు అప్పుడు ఈ దీన్ని దొరికించుకున్న శిష్యుడు ఉన్నాడే వాడి ఏడుస్తూ వెనకొచ్చాడు గురువు గారు అడిగారు ఎందుకు ఎలా ఏడుస్తున్నాడు ఎందుకు అంటే ఎందుకు రా ఏడుస్తున్నావు అని అడిగితే నాకు పదివేల రూపాయల డబ్బు నష్టం వచ్చింది అని చెప్పారు అంటే గురువు గారు చెప్పారు ఒక వ్యమోహం నీకు లాభం వచ్చిందనుకున్నప్పుడు లాభమూ లేదు నష్టం వచ్చిందనుకున్నప్పుడు నష్టమో లేదు నువ్వు భ్రమపడుతున్నావు నీ గోల్ ఏమిటి నీ లక్ష్యము బదలీ విశాల యొక్క దర్శనం కదా ఈ మధ్యలో నాకు పదివేల రూపాయలు వచ్చిందని అనుకున్నావు పోయిందని కూడా అనుకుంటున్నావు వచ్చిందనుకున్నప్పుడు సుఖం అనుకు సుఖాన్ని పొందేవు పోయిందనుకున్నప్పుడు దుఃఖాన్ని పొందేవు ఇదే సంసారము అని ఆయన చెప్పాడు ఇప్పుడు నేను మాట అడుగుతా మన జీవితం ఈ కథ కంటే ఏమైనా భిన్నంగా ఉందని మీరు అనుకుంటున్నారా చెప్పండి నాకు మన మనకున్న ఇల్లు వాచిలి డబ్బు దస్తం ఇవన్నీ కూడా వాడికి దొరికిన బంగారు మొహ్రి వంటివే కదా ఆ మొహ్రి పోయింది కదా వాడికి మనకేమవుతుంది ఇవన్నీ కూడా పోతాయి తర్వాత నా భార్య నా నా కొడుకు ఇవన్నీ సత్యం మనం అనుకుంటున్నామా ఇవన్నీ సత్యములా నా భార్య అనుకునేటువంటి వ్యక్తితో ఎప్పుడు కలుస్తాడు మీడు పుట్టినప్పటి నుంచి భార్యతో కలిసి పుట్టాడా పుట్టినప్పుడు లేదు కదా భార్య మధ్యలో పదిహేళ్ళలో ముప్పై ఏళ్ళలో వయసు వచ్చినప్పుడు మధ్యలో మధ్యలో వచ్చింది భార్య భర్త మధ్యలో వచ్చిన సంబంధమేది ఇది ఇది ఎంతవరకు ఉంటుంది ఇది ఇట్ విల్ నా కంటిన్యూ కదా ఇట్ విల్ బ్రేక్ వన్ డై అది బ్రేక్ అయినప్పుడు మనిషి చాలా భయంకరమైన దుఃఖాన్ని అనుభవిస్తాడు చాలా విడ్డూరమైన విషయం నేను ఒక ఆయన ఒక పెద్ద మనిషి అయితే నాకు తెలిసి ఇరవై ఏళ్ళ నుంచి వేదాంతం వింటున్నాడు ఆయన ఇరవై నుంచి ఆయన ఆయన రిటైర్ అయ్యే పది ఏళ్ళు అయింది డెబ్బై ఐదో ఏటో ఎప్పుడో ఆయనకి భార్యాభియోగం కలిగింది భార్యాభియోగం కలిగితే సహజంగా కొంత దుఃఖం ఉండడం సహజమైన విషయం కదా సో ఆయనని కలిసే సందర్భం వచ్చింది కలిసినప్పుడు నేను మాటవలసింది నేను అనుకున్నాను భార్యాభి సహజమైన విషయం కదా ఆయన సహజంగా తీసుకుంటారేమో నేను అనుకున్నాను నా భ్రమలో నేనున్నా ఆయన ఆయన ఎలా ఉన్నారంటే డివాసిటేట్ అయిపోయి ఉన్నారు అంటే ఏమిటి నెత్తిమీదలో పిరుగు పడిపోయినంత మహాదుఖంలో ఉన్నారని నేను ఆశ్చర్యపోయాను ఏంటండి అలా ఉన్నారు ఏమిటండి అంటే నీకు తెలీదా నాకు భాగ్యాభియోగం తెలుసు అండి అది నాకు తెలుసు అనుకోండి అంత మాత్రం చెప్పినాను అలా భాగ్యాభియోగం ఉన్నది ఆమె వయస్సు కూడా పెద్దామే డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళో ఆ వయస్సులో ప్రాణత్యాగం చేయటం ఉన్నది అది ఒక రకంగా భాగ్యమే తప్ప దాంట్లో అంత అధికంగా దుఃఖం చేయాల్సిందేముందండి అని నేను ఆశ్చర్యపోయాను ఇంకా అంతకంటే పెద్ద ఆశ్చర్యం ఏంటంటే ఇరవై ఏళ్ళ నుంచి వేదాంతం అది ఇంతకంటే పెద్ద ఆశ్చర్యం నేను ఐదు వస్తాను నేను అన్నాను మీరు వేదాంతం ఏం చదివానని అన్నాను ఏమో నాకు తెలియలేదు క్లాసుకు రండి అని ఈ క్లాసు ఎలా ఉంటుందంటే మీరు ఏ సంవత్సర సమస్యతో వచ్చినా దానికి దానికి క్లాసులో కనపడుతుంది అన్ని క్లాసుల్లోనూ సమాధానాలు ఉంటాయి క్లాసుకు రండి ఇప్పుడే రండి అని చెప్పాను ఏదో యోగవాసం ఏదో చెప్తే క్లాసుకు రండి క్లాస్ అయిన తర్వాత డిన్నర్ దగ్గర అది కలిసి అవుననుకోండి మీరు చెప్పింది కరెక్టే అనుకోండి కరెక్టే అనుకోండి కరెక్ట్ అదే అంటే ఆ విద్య అంత బలంగా నేను కేకలేశాను కూకలేశాను మీరు పెద్దవారు రిటైర్ అయ్యారు పెద్ద యంగ్ పీపుల్కి మార్గదర్శనం చేయాల్సినటువంటి వారు పైగా ఇరవై వేల నుంచి వేదాంతం చదువుతున్నారంటారు శిష్యుని అంటారు ఇన్ని ఇన్ని మాటలు మీరు అంటూ ఒక వ్యక్తి యొక్క మరణం గురించి ఇంత గాఢంగా దుఃఖించటం అనేది ఇదొక వి విడ్డూరము ఇదొక వైరుధ్యము అని నేను ఖచ్చితంగా చెప్పాను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఫర్ వన్ దట్ ఈస్ ది శాస్త్ర ఇంకా సన్యాసి చెప్పబోతే ఇంకెవరు చెప్తాడు ఈ మాట గృహస్థులు చెప్తారా గృహస్థులు చెప్పరు ఏమని చెప్పారు అయ్యో బాబు పోయారా అయ్యో కండోలెన్సెస్ అండే అని కండోలెన్సెస్ చెప్తాడు తప్ప తత్వాన్ని ఎవడు చెప్తాడు గృహస్థు చెప్పిన సందర్భంగా ఉండకపోవచ్చు భయపడతారు చెప్పడానికి అలా సన్యాసికి భయాలు ఏమి ఉండవు క్లాస్ చెప్పేప్పుడు అన్నీ చెప్పేయచ్చు కాబట్టి నేను చెప్పాను మీరంతల్లో దుఃఖించడం శోభగా లేదు సబబుగా లేదు సబబు అనే మాట సంస్కృతంలో శోభా నుంచి వచ్చినాయి సో సబబుగా లేదు ఇది మీరు ఈ ఆ దుఃఖాన్ని ప్రక్కన పెట్టాల్సి ఉంటుంది అని చెప్పాను ఎనివే ఈ మాట మీకు చెప్తున్నానంటే ప్రకృతితో పురుషుడికి అవిద్యారూపమైన సంయోగము అజ్ఞాన కల్పితమైనటువంటి సంయోగం ఉండబట్టే అప్పుడే సంసారము ఉంటుంది ఒక మీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇది నా ఇల్లు ఇది నా డబ్బు ఈమె నా భార్య వీడు నా కొడుకు అని మీరు ఢంగా విశ్వసించిన విశ్వసించినప్పుడు మాత్రమే మీకు సంసార బంధం ఉంటుంది డబ్బు ఉంది నా డబ్బు అనుకోవడానికి లేదండి అని మీరు అను అని అంత మాత్రం వివేకం మీరు పట్టుకోగలిగితే వివేకం అంటే ప్రకృతి పురుష సంబంధము కల్పితము తెలుసుకుంటూ ఉండడం డబ్బైతే ఉంది కానీ మన డబ్బా మనం పట్టుకెళ్తాం అనే ఉన్నా ఆ ఏదో భార్యాభర్త కొడుకులు సంబంధాలు ఉంటాయి ఇవేమీ శాశ్వతం కావు అని మీరు అలా మాటవలసకి యాథాలాపంగా అంత మాత్రం మీరు తెలుసుకుంటే దానివల్ల మీ డబ్బే ఏమైపోదు అలాగే ఉంటుంది కానీ మీరే ఖర్చు పెట్టచ్చు కూడా భార్య ఏమీ కాదని ఇంతలోకి వీధిలోకి ఏమి వెళ్ళిపోదు అవి ఆవిడతో చెప్పక్కర్లేదు ఆవిడతో వెళ్ళి చెప్తారా ఏమేమి లేకపోతే అవి అలా చెప్పరు అలాగే కొడుకులను ఆశీర్వదించి వదిలిపెట్టేస్తాను అంతేకాని అరే నేను తండ్రి కాదు నువ్వు కొడుకు కాదు వేదాంతాన్ని నేను చదువుతున్నానని వాళ్ళతో చెప్పరు అలా తెలుసుకుని ఉంటారు ఈ భార్య భర్త కొడుకు ఇవన్నీ కూడా తాత్కాలికములు అంటే సత్యములు కావు కల్పితములు ఈ బంధములన్నీ కూడా కల్పితములు వీటిలో సత్యము లేదు ఇవి ఇవి ఎప్పటికైనా తెగిపోయే దాహములే గాలిపొట్ట ఎగరేస్తూ ఉంటారా ఎంతసేపు ఎగరేస్తాను అయిపోతుంది సో చెట్టు మీద ఆకు ఎంతకాలం ఉంటుంది చెట్టుని పట్టుకుని రాలిపోతుంది రాలిపోయి ఎక్కడ పడుతుంది ఏమో ఎక్కడో పడుతుంది చెప్పలేము ఎప్పుడో రాలిపోతుంది ఎక్కడో పడుతుంది కాబట్టి ఈ అవిద్యారూపమైన సంయోగం ఉంటేనే సంసారం ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్ ప్రాక్టికల్ పాయింట్ మీరు పట్టుకుంటే మీకు ఆ క్షణంలోనే సంసార బంధము సరళము అవును అప్పటికప్పుడు అజ్ఞాన కల్పితమైన సంసారం యొక్క బరువు తగ్గుతుంది అది అత్యకృతి పురుషయో కార్యకరణకర్తృత్వ సుఖదుఖభోక్తృత్వ సంసార కారణత్వం క్తం తద్యుక్తం కాబట్టి ప్రకృతి పురుషుడు కార్యకరణ కర్తృత్వము చేత ప్రకృతి అంటే కార్యకరణముల రూపముగా పరిణమిస్తూ ఉండడం ద్వారా ప్రకృతి ఆ కార్యకరణముల అనే నుండి పుట్టే ఫలములు అయిన సుఖ భోగ్యములు వాటిని ప్రకాశింపజేయటం ద్వారా పురుషుడు రెండు కలిసి సంసారమునకు కారణమవుతున్నారు అని ఏ మాట అయితే చెప్పబడినదో అది చాలా సబబుగానున్నది తెలిసిందండి కఫ్ అయం సంసారో నామా అయితే సంసారం అంటే ఏమిటి ఈ సంసారం అంటే ఏమిటో చెప్పండి ఇప్పుడు బ్యాంకులో డబ్బు ఉంది అది సంసారం అవుతుందా బ్యాంకులో డబ్బు ఉంటే అది సంసారం అవుతుందా అది సంసారం కాదు మరి ఏమిటి సంసారము ఆ డబ్బు నాది అనే అటాచ్మెంట్ ఆసక్తి అది సంసారం భార్య పూ పిల్లలు ఇంట్లో ఉన్నారు వాళ్ళు సంసారం అవుతారా అలా చెప్తారు కూడా అలా అంటారు లోకంలో నేను పెళ్ళికి వచ్చారా వచ్చారా నేను మా సంసారము అంటే నేను నా భార్య పిల్లలు వచ్చామని అంటే భార్యాపిల్లలకి సంసారం అని ఒక పరిపాటి అలా అలాంటి ప్రయోగం ఉన్నది సమాజంలో అది తప్పు భార్యాపిల్లలు సంసారం కాదు సంసారం ఏమిటి వాళ్ళు ఉంటేనే నాకు సుఖము వాళ్ళు నా చెప్పిన మాట వింటేనే సుఖము వాళ్ళు నాకు అనుకూలంగా ఉంటేనే సుఖము లేకపోతే దుఃఖమే భార్య చెప్పిన మాట వినకపోతే దుఃఖమే కొడుకు చెప్పిన మాట వినకపోతే దుఃఖమే అని మనము ఆ రకంగా ఆసక్తి పెట్టుకోవడం ఉన్నది చూసారా ఆ లంపటత్వము అంటారు అది సంసారం వాళ్ళు సంసారం కాదు బ్యాంక్ అకౌంట్ సంసారం కాదు వాటి ఎందుండే ఆసక్తి అది ఏ సంసారము నేను చెప్పేశానప్పుడే కానీ శంకరులు ప్రశ్న సంసారం అనగా నేమే ప్రశ్న వేసుకుని ఆయన సమాధానం చెప్తున్నారు సుఖదుఃఖసంభోగ సంసారురుషస్ఖానాృత్వ సంసారి చూడండి సుఖము సుఖము కలిగినది అది సంసారమా కాదు దుఃఖము కలిగినది అది సంసారమా కాదు సుఖదుఃఖ సంభోగ ఈ సుఖము నాది నేను అనుభవిస్తున్నాను ఈ దుఃఖము నాది నేను అనుభవిస్తున్నాను అని ఆ సుఖదుఖములతోటి ఆసక్తి పెట్టుకుని వాటిని నేనే పొందుతున్నాను అని వాటితోటి మమేకమొగుట తదాత్మ్యమొగుటయే సంసారము దాని పేరే సంసారం పురుషుడు సంస ఎవరికొస్తుంది సంసారము పురుషునికి వస్తుంది అంటే చేతనతత్వమైన చేతనతత్వానికి సంసారం వస్తుంది అంటే అప్పుడు పురుషుడు ఏమవుతాడు సంసారి అవుతాడు కాబట్టి సుఖదుఖ సంభోగము సంసారమైతే పురుషుని యొక్క సంసారిత్వము ఏమవుతుంది సుఖదు సంభోతృత్వము అవుతుంది అంటే సుఖము కలిగినప్పుడు దాన్ని ఆ సుఖాన్ని సాక్షిగా దర్శించటం కాకుండా ఈ సుఖము నా సుఖమే అని దానితో మమేకముగుట ఈ దుఃఖము నా దుఃఖమే అని మమేకమగుట దీన్ని సుఖదు సంభోక్తృత్వము అంటారు అంటే సుఖ దుఃఖములు ప్రవాహరూపంగా జీవితంలో వస్తూనే ఉంటాయి ఆ వచ్చిపోతూ ఉండేటువంటి సుఖ దుఃఖములను గట్టిగా వాటేసుకొని వాటిని సంభోగిస్తూ ఉండడము దీని పేరే సంసారం సంసారులు ఎలా ఉంటారో తెలుసునండి చాలా అల్పమైన ఆలోచన కలిగి ఉంటారు ఆ గాఢత ఆ శీలమునందు గాఢత ఉండదు సంసారులు ఎలా ఉంటారు పెద్ద ఫంక్షన్ చేస్తాడు ఊళ్ళో వాళ్ళందరినీ గురించి పెద్ద ఉత్సా పెద్ద ఉత్సవం చేస్తాడు ఏమిట్రా ఉత్సవం చేస్తున్నానండి చేస్తున్నావు అని అన్నారనుకోండి నేను పుట్టాను ఉంటాడు అని నేను పుట్టేనని ఉత్సవం చేసుకోవడం అదేమీ వినడానికి చెప్పడానికి కూడా బాగులేదు బాగాలేదయా అని చెప్పండి మీరు పీపుల్ డోంట్ అంట్రెస్ట్ ఆయన నేను పుట్టాను అని ఏదో ఫంక్షన్ చేస్తాడు ఓకే వారం రోజుల లోపల అదే వారం రోజుల క్రితమే పెద్ద ఫంక్షన్ చేసి పెద్ద ఉత్సాహంగా ఉన్నవాడు వారం రోజుల లోపల ఏడు ముఖం పెట్టుకుంటాడు ఎందుకురా అలా దుఃఖిస్తున్నాను ఎందుకురా అంటే నాకు డబ్బు నష్టం వచ్చింది అదే డబ్బు అన్న తర్వాత వస్తుంది పోతుంది దానికోసం దుఃఖిస్తారా ఆ వేళ ఏమో పుట్టేమని చెప్పేసి అంత అల్లరి చేసేవో సుఖం అని ఉన్నావు ఈరోజేమో ఇంత అల్లరి చేస్తున్నావు దుఃఖం అంటున్నావు నిజానికి ఈ సుఖము ఈ దుఃఖము రెండింటినీ కూడా ఒక్క పిసరు దూరంగా పెట్టాల్సిన తెలివితేటలు ఉండొద్దా అలా ఉండవు నేను నేను చెప్పదలుచుకున్న పాయింట్ నీకు అర్థమైందండి నేను ఎక్స్పీరియన్ చేయలేకపోవచ్చు ఏదైనా ఒక పిసరు పరిస్థితి మనకు అనుకూలంగా ఉంటే ఎగిరి గెత్తు రెండు రోజుల తర్వాత పరిస్థితి మనకి ప్రతికూలమైతే మట్టిలో కలిసి నేలలో కృంగిపోవటం చాలా తప్పది అలా ఉండకూడదు నిబ్బరంగా ఉండాలి సుఖం వచ్చినప్పుడు సుఖం వస్తుంది పోతుంది మనం సా మనం వల్ల సాక్షిగా ఉండిపోతాయే అని మమేకం అవ్వకుండా అలా ఉండాలి దుఃఖం వచ్చినప్పుడు సరే సంసారం దుఃఖాలు వస్తూ ఉంటాయి మన వల్ల సాక్షి రూపంగా నిలబడి ఉండాలి తప్ప దుఃఖం వచ్చిందని కృంగిపోరాదు అని అప్పుడు కూడా సాక్షిగా నిలబడ్డము అప్పుడు సంసారం ఉండదు అలా కాకుండా సుఖం వచ్చిందని దాన్ని వెళ్ళి వాటేసుకోవటం దుఃఖం వచ్చిందని దాన్ని గట్టిగా పట్టేసుకోవటం ఆ దుఃఖాన్ని విడిచిపెట్టకుండా కాదు సంసారం తెలిసిందండి కాబట్టి సుఖ దుఃఖములు ప్రకృతి ఎందు ఉంటాయి ఉండవు పురుషుడు వెళ్ళే అజ్ఞానం చేత ప్రకృతిలో ఉండే సుఖ దుఃఖములను వాటేసుకో వాడికి సంసారీ అయ్యేటువంటి సందర్భం ఉంటుంది ఇది ఆ శ్లోకం చాలా గంభీరమైన శ్లోకము మీరు ఓపికగా విన్నారు మీ ఓపికకు నేను జోహార్లో అర్పిస్తూ ఉన్నాను పురుష ప్రకృతి స్థోహీ ము ప్రకృతి కారణం గుణ సంగో్య సద ని నిజన్మసు ఈ పురుషుడు ప్రకృతిలో దూరి ప్రకృతిలో ఉండి ప్రకృతి అంటే ప్రకృతితో మమేకమై తాదాత్మ్యాన్ని చెంది ఆ ప్రకృతిలో ఉండేటువంటి గుణములనన్నిటినీ తానే అనుభవిస్తూ ఉంటాడు అదే సంసారం ఉంటే ఆ సంసారాన్ని వర్ణిస్తున్నాడు మీకు దృష్టాంతం చెప్తా ఇప్పుడు ఒకడు నదీ ప్రవాహము నది నది ప్రవహిస్తోంది నది లేకపోతే కాలవ కాలువ ప్రవహిస్తోంది కాలువ ప్రవహిస్తూ ఉంటే ఒకడు ఏం ఆ కాలువలో దుంకాడు కాలువలో దిగాడు కాలువలో ఇంకొకడు ఒడ్డు మీద నిలబడి ఏమండి ఈ కాలువలో దిగిన వాడికి ఈ లోపల ప్రవాహంలో పువ్వులు కొట్టుకొచ్చాయి వాళ్ళు ఏం చేస్తారంటే భక్తి పేరుతోటి ఏవేవో పదార్థములను నీళ్ళలో వేసేస్తూ ఉంటారు అదే నదిలో వేసేస్తూ ఉంటారు భక్తి పేరుతో పువ్వులని బుట్టలతో తీసుకెళ్ళి అలా పోషిస్తారు హారతిస్తున్నామని చెప్పేసి ఆ నూనె కర్పూరం సగం పరం అవన్నీ తీసేసి నీళ్ళలో ఆ నీళ్ళతో దాన్ని ఇలా కడిగసుకు లేచక్క అదంతా నేలలో వేసేస్తారు ఆ హారతిలో మిగిలిన బూడిదే అదంతా నీళ్ళలో పడేస్తారు నీరు కలుషితం ఉంటుంది ఈ భక్తులు చేసేంత కాలుష్యం అంతా చాలా ఎక్కువ ఇప్పుడు గంగని క్లీనప్ చేసేటువంటి ప్రోగ్రాంలో ఈ భక్తుల్ని ఎలాగ కంట్రోల్ చేయాలని పాపం వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు భక్తుల్ని నువ్వు భక్తి అవద్దంటే వాడు నా నా మైండ్ నువ్వు జడగొట్టే ఉంటాడు నా సెంటిమెంట్ నువ్వు హత్య చేసే ఉంటాడు అదే హారతి ఇచ్చి దాన్ని నదిలో వెయ్యకురా అంటే నా రేలు చేసే హత్య అయిపోయింది దీంట్లో రెలి చేసే సెంటిమెంట్ హత్య అవ్వడానికి ఏముంది చేసి కొన్ని తప్పైనప్పుడు చెప్పాలా వద్దా ఎనివే సో ఈ రకంగా భక్తులు పువ్వులు పారేస్తారు దీంట్లో పువ్వులు కుళ్ళిపోవండి మీరు తెలుసుకోండి నీళ్ళలో పువ్వులు వేస్తే ఏమవుతాయి సుగంధంగా ఉంటాయి ఎంతసేపు ఉంటాయి సుగంధంగా ఒక పావు గంట అరగంట తర్వాత ఏమవుతాయి అవి వాడిపోయి నేలలో మునిగిపోయి కుళ్ళిపోతాయి కుళ్ళిపోయి దుర్గంధం వస్తుంది సో మొత్తానికి వీడికి పువ్వులు వస్తున్నాయి ఆ పువ్వులు గులాబీ పువ్వులు పరిమళం అద్భుతమైన పరిమళం వస్తుంది వీడి చుట్టూ పువ్వులే వీడి ఒళ్ళంతా పరిమళమే అబ్బా ఎంత బాగుందో అని అనుకున్నాడు గెడ్డు గెట్టు మీద ఉన్న ఆయనకి ఆ పువ్వుల పరిమళం చూడడమే కానీ ఆయనకి ఆ పరిమళంతో సంయోగం లేదు మనకి తెలుసుకొని ఉంది ఈ లోపల పువ్వులు వెళ్ళిపోయాయి ఈ లోపల ఒక ఒక పశువు యొక్క కలేబరము చచ్చిపోయిన పశువు యొక్క కలేబరం కొట్టుకొచ్చింది అది వీడికి తెలియండి ఇప్పుడు ఉలిక్కి పడ్డాడు ఏమిట్రా పట్టుకుని పట్టుకునేప్పటికీ మళ్ళీ దాన్ని వదిలిపెట్టేసి ఆ దుర్వాసన భరించలేక అయ్యో అయ్యో అయ్యో అయ్యో అని గెంతులు వేశాడు భయంతో ఎవడు ఆ నీళ్ళలో ఉన్నవాడు గట్టు మీద ఉన్నవాడు ఏం చేశాడు దాన్ని కూడా చూసినాడు ఇప్పుడు మీరు చెప్పండి ఈ సంసారం అనేది ప్రవాహం అది అది కాలవ ప్రవాహం సంసారం అనేది దాంట్లో సుఖము అనే దుఃఖమనే పశు మృత కలేయవడం కూడా వస్తుంది లేని సమయంలో అది వస్తుంది మీరు ఆ ప్రవాహంలో దిగి సుఖ దుఃఖాలను అనుభవించడం బాగుంది అనుకుంటున్నారా లేకపోతే ఒడ్డు మీద ఉండి ఇటు సుఖానుభవము వద్దు దుఃఖానుభవము వద్దు నేను నిర్మలంగా నిశ్చలంగా ఉంటాను అని ఈ రెండింటిలో ఏది తెలివైన పని అనుకుంటున్నారు మీరు ఒడ్డు మీద ఉండడమే తెలివైన పని ఒడ్డు మీద సాక్షిగా ఉంటే సుఖము ఉండదు దుఃఖము ఉండదు సుఖదుఖముల గతీతమైన శాంతి ఉంటుంది ఆ శాంతికే ఆనందము అని పేరు అలా కాకుండా మీరు జంప్ చేసి నీళ్లలోకి జంప్ చేస్తే పువ్వులు ఉన్నాయని మీరు గొప్పగా చెప్పుకునే ఈ ఏదో చెత్త చెదారం దుర్గంధము కూడా కొట్టుకొస్తుంది ఇది దృష్టాంతం అర్థమేంటే కాబట్టి ఈ కాలవ ప్రకృతి పురుషుడంటే మనిషి కాబట్టి మనిషి ప్రకృతిలోకి దూరిపోయి దాంట్లో ప్రవేశం చేసి ఆ ప్రకృతి ఇస్తూ ఉండేటువంటి సుఖ ఉంటే దాని పేరే సంసారం అదే శ్లోకం పురుష ప్రకృతి హీ ఎలా అంటే గత గతగిన శ్లోకానికి శ్లోకానికి హీ బికాస్ పురుషుడు ప్రకృతి ఎందు ఉంటున్నవాడై ప్రకృతి ఎన్ను ఉంటున్నవాడు ఉండడం అంటే ఏమిటో తెలుసిన ప్రకృతిని వాటేసుకున్నవాడు ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెందినటువంటి పురుషుడు ఆ ప్రకృతిలో ఉండే గుణములను భోగిస్తాడు గుణములు అంటే గుణకార్యములు సత్వగుణకార్యమైన సుఖాన్ని భోగిస్తాడు తమోగుణకార్యమైన దుఃఖాన్ని భోగిస్తాడు రజోగుణకార్యమైన సుఖదుఖముల మిశ్రమమును కూడా భోగిస్తో ఉంటాడు పైగా ఈ విధంగా గుణములను వాటేసుకునుట గుణసంగ ఆ ప్రకృతి యొక్క గుణములతోటి వాటేసుకునుట సంస్కృతంలో తాదాత్మ్యము అంటే ప్రకృతి గుణములను విడిగా సపరేట్గా సాక్షిగా చూడడానికి బదులుగా ఆ ప్రకృతి గుణములను కౌగులించుకోవడం వెళ్ళే వాటేసుకుంటా అలా చేయటమే వీడి యొక్క పుట్టుక సాములకు కారణమగుచుండును సదస్యోని జన్మసు కారణం తెలిసిందండి ఆ శ్లోకం మంచి శ్లోకం దాన్ని శంకరులు బాగా వివరిస్తారు ముందవ తారిక ఎత్పురుషస్య సుఖదు భోక్తృత్వం సంసారిత్వమితి ఉక్తం తస్య తత్ కిం నిమిత్తం ఇది ఉచ్యతే ఇప్పుడు పురుషుడు చేతనస్వరూపుడైన పురుషుడు ప్రకృతిలో ప్రవాహరూపంగా వస్తూ ఉండేటువంటి సుఖదుఖములను వాటేసుకుని ఆ సుఖము నాది సుఖమున్నప్పుడు నేను సుఖిని దుఃఖమున్నప్పుడు నేను దుఃఖిని అని తాదాత్మ్యములు పొందుట ఏదిగలదో అదియే సంసారిత్వము అనే విషయాన్ని చెప్పారు కదా ఏమండి పురుషుడు ప్రకృతిలో ఉండే గుణములను వాటేసుకుంటే సంసార అయిపోతాడా అది ఎలాగా దానికి హేతువేమి అని ఒక ప్రశ్న ఉదయించటం సహజం ఆ ప్రశ్నకి సమాధానము చెప్తున్నారు పురుషుడు ప్రకృతి స్థుడై ప్రకృతి ఉండే గుణములను అనుభవిస్తూ ఉంటాడు ఇప్పుడు మీకో దృష్టాంతం చెప్తా అంటే మరి మీరు దాన్ని లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మున్సిపాలిటీ కుండీ అని ఒకటి ఉంటుంది ఏమండి వీడు వెళ్ళి ఆ కుండీలో కూర్చున్నాడు అనుకోండి పొద్దున్న ఏమవుతుంది అది వాళ్ళు వచ్చి క్లీన్ చేసి వెళ్ళారు కుండీ క్లీన్గా ఉందని వెళ్ళి దాని లోపల కూర్చున్నాడు అనుకోండి ఏమవుతుంది మొత్తం ఆ పేటలో ఆ ఉన్న చెత్త వచ్చి వెళ్ళిపోతుంది ఇప్పుడు అవునండి ఇక పురుషుడు ప్రకృతిలో కూర్చోవడం అంటే అది సంగతి అంటే పురుషుడు వెళ్ళి ప్రకృతి మనం ఏం చేయాలి మున్సిపాలిటీ కుండీలో కూర్చోకూడదు వెళ్ళి ఆ కుండీ అక్కడ ఉన్నది అని అలా సాక్షిగా చూసి ఇలా ఇక్కడ నిలబడాలి తప్ప వెళ్ళి దాంట్లో కూర్చోకూడదు సో పురుష ప్రకృతి స్థ ఇప్పుడు మున్సిపాలిటీ కుండీలో కూర్చుంటే ఏవేవో వచ్చి పడతాయి ప్లాస్టిక్ సామాన్లు వచ్చి నెత్తిమీ పడతాయి పాడైపోయిన ఫుడ్ నిత్తుమీ పడుతుంది ఫ్రెష్గా ఉన్న ఫుడ్డు కూడా తిని పారేసే వాళ్ళు అది పారేస్తారు నెట్లు మీద అన్నీ పడతాయి అన్ని రకాలు వచ్చి పడతాయి దీంట్లో అన్నీ బ్యాడ్డే వచ్చి పడతాయని లేదు అప్పుడప్పుడు మంచివి కూడా వచ్చి నిత్తిమీ పడతాయి మరి మీకు మంచి చెడు రెండు కావాలనుకుంటే వెళ్ళి దాంట్లో ఈ ప్రకృతి అలాంటిది దాని ఎందుకు సుఖము రెండు ఉంటాయి ఆ రెండు కూడా వెళ్ళి ప్రకృతితోటి కనుక తాదాత్మ్యాన్ని చెందినట్లయితే ఆ ప్రకృతిలో ఉండే గుణములను మనము మన నెత్తి మీద వేసుకోవటం తప్పనిసరి అవుతుంది అదే సంసారం లేదండి మేము మున్సిపాలిటీ కుండీలో మేము ఎందుకు కూర్చుంటాం మేము హాయిగా అరుగు మీద విశ్రాంతిగా కూర్చుంటాం అరుగు మీద ఎత్తైనటువంటి అరుగు మీద కూర్చుంటే కానీ వెళ్ళి ఆ కుండీలో ఎందుకు కూర్చుంటాం అని మీరు అన్నారనుకోండి మంచిది మీరు ఫ్రీ అయిపోయారంటే ఆ కుండీలో పడేటువంటి ఈ మంచి చెడు ఈ చెత్త అంతా మీ నెట్టి మీద పడదు మీరు విశ్రాంతిగా ఉండిపోతారు ఈ ప్రకృతి పురుష వివేకములో అంత బలము గలదు ఆ వివేకమును బోధించుట కొరకై వివేకము లేని సందర్భంలో సంసారం ఎలా ఉంటుంది అన్నది ఈ శ్లోకంలో బాగా వివరిస్తున్నారు పురుషుడు ప్రకృతిలో కూర్చున్నవాడై ప్రకృతి నుండి పుట్టే గుణములను అనుభవిస్తూ ఉంటాడు అది మొదటి వాక్యం భాష్యకారులు పురుషో భోక్త ప్రకృతిస్థ ఈ పురుషుడు భోక్త అంటే భోగ్యమును ప్రకాశింపజేయడం వీడి వీడి యొక్క స్వరూపం భోగ్యము వీడి మూలంగానే తెలుస్తూ ఉంటుంది తెలియడం వరకు బాగానే ఉంది ఆ ఏది తెలిసిందో అది నేను అది నాది అనుకోవడమే సంసారము వీడు ప్రకృతి ప్రకృతి ఎందు ఉన్నాడు ప్రకృతిస్థ అంటే ప్రకృత అవిద్యాలక్షణాయాం కార్యకరణ రూపేణ పరిణతాయాం స్థిత ప్రకృతిస్థ ప్రకృతి ఉన్నాడు అంటే కాబట్టి ప్రకృతి యొక్క లక్షణమేమిటి అజ్ఞానము అది దాని లక్షణం అవిద్య పరమేశ్వరుడి సందర్భంలో ప్రకృతిని మాయాశక్తి అంటారు జీవుడు సంసారి యొక్క సందర్భంలో ప్రకృతిని అవిద్య అంటారు తెలిసిందండి అదే ప్రకృతి అదే అదేమిటి ఇదే సో ఇప్పుడు ఈ ప్రకృతి అవిద్య అనే రూపము ప్రకృతి ఎందు వీడు కూర్చున్నాడు వెళ్ళి ఆ ప్రకృతి కూడా ఎలా ఉన్నది కార్యకరణ రూపముగా పరిణమించి ఉన్నది మున్సిపాలిటీ కుండి అని నేను ఒక అభిప్రాయంతో అన్నాను ఒక సాభిప్రాయంగా చెప్పిన దృష్టాంతమే ఆ కుండి ఏమిటో తెలిసిన ఈ దేహేంద్రియములే దేహేంద్రియములే కుండి అర్థమైందండి మీరు దేహేంద్రియములతోటి మమేకమవుతయే కుండీలో కూర్చుండుతా ఇంకోటి చెప్తా ఒక అతను వచ్చి గురువు మహాత్ముని దగ్గరికి వెళ్ళాయ్యా వాడు నన్ను దిక్కాడు అని చెప్పాడు అంటే ఏమన్నారు చూడు మున్సిపాలిటీ కుండీలో కూర్చుంటే ఏమవుతుంది ఏమవుతుంది అన్ని అన్ని రకాల చెత్త వస్తువులు వచ్చి నెట్టిమే పడతాయి మరి నువ్వు ఆ చేస్తున్నావు అదేలాగా నేనే ఆ పని ఎలా చేశాను నువ్వు కుండీ వంటి దేహమునందు కూర్చుని ఈ దేహమే నేను అని అనుకున్నావా లేదా అనుకున్నాను ఇప్పుడు ఆ తిట్టిన వాడు చైతన్యాన్ని తిట్టాడా దేహాన్ని తిట్టాడా దేహాన్నే తిడతాడండి చైతన్యాన్ని ఎలా తింటాడా చైతన్యం వాడే వాడి స్వరూపమే చైతన్యం దేహాన్ని తిట్టితే ఆ దేహము నేను అని భ్రమపడటం వల్లనే ఆ తిట్లన్నీ నాకు తగిలినాయి సపోజ్ దేహము నేను కాదనుకోండి ఇప్పుడు వాడికి ఇట్ల దాన్ని తగుతాయి తగదు ఇదే మున్సిపాలిటీ కుండిలో కూర్చుంటే చెత్త ఎత్తి మీద పడుతుంది కుండీలో కూర్చోలేదనుకోండి చెత్త నెత్తి మీద పాడదు ఈ దృష్టాంతం అర్థమైందా కాబట్టి పురుషుడు ప్రకృతితో తదాత్మ్యమును చెంది ఆ ప్రకృతి ఎందుండే గుణములను అనగా గుణకార్యములైన సుఖ దుఃఖములను అనుభవిస్తూ ఉంటాడు సంసారీ అయిపోతాడు అవును ప్రకృతితో తాదాత్మ్యములు చెందుటకు కారణమేమిటి అంటే అజ్ఞానమే కారణం తెలివి తక్కువ ధనమే తెలివి తక్కులేకపోవడమే కారణం నేను చైతన్య స్వరూపుడను చిన్మయుడను ఈ దేహేంద్రియాదులు ప్రకృతి కార్యములు జడములు అని తెలుసుకుంటూ ఉన్నట్లయితే వాడికి అసలు సంసారమే ఉండదు ఆ విధంగా తెలుసుకోవాలి ఇది చాలా లోతైనటువంటి టాపిక్ తర్వాత జీవితానికి చాలా దగ్గరగా అన్వయిస్తూ ఉండే టాపిక్ దీన్ని మళ్లీ క్లాసులో నేను వివరంగా చెప్తాను ఈరోజు కొంచెం ముందు నేను వెళ్తున్నాను కొంచెం పనుంది నాకు హారతికి నేను ఉండుకలేదు కనుక పది నిమిషాల ముందు క్లాసు ముగించి నేను వెళ్తాను హరి ఓం పత్వత శ్రీకృష్ణ అర్పణస్థూ